సో ఇది ఎలా ఉందంటే ఫార్మర్ ఫార్మర్ అన్నావు కాబట్టి నువ్వు మా పార్టీ అయినట్టుంది ఫార్మర్ అంటే ఇది మా పార్టీ ఎదుటి అయిపోరు చిన్న ముక్తది అక్కడ అవ్యక్తాన్ని వివరించిన మాటలు ఏమీ లేవు దాన్ని మీరు ఉపాసించాలి ఏం చెప్పలేదు మీరు తెలుసుకోవాలి ఏం చెప్పలేదు ఒకేసారి అవ్యక్తమని ఓ మొక్కని అన్నారు మునిగిపోయేవాడు గెడ్డిపోతను పట్టుకుంటాడు గెడ్డిపోత వీణి పైకి లాగుతుందా లాగదు అయినా పట్టుకుంటాడు ఆ రకంగా వేదంలో మా సిద్ధాంతం వేదంలో ఉంది అని చెప్పడం కోసం వాడంతా భూతద్ధం వేసి వెతికి ఇగో ఈ మొక్క కనపడింది పఠోపనిషత్తులో ఈ మొక్క ఉంది కాబట్టి ఈ మంత్రం మాదే ఈ మంత్రం మాది కాబట్టి ఈ ఉపనిషత్తు మాదే ఈ ఉపనిషత్తు మాది కాబట్టి ఈ వేదం మాదే అనే లెవెల్కి ఆర్గ్యూ చేస్తున్నారు తప్ప ఇది ఇది నథింగ్ లైక్ దాట్ ఇక్కడ ఉపాసించాలని కానీ తెలుసుకోవాలని కానీ చెప్పలేదు నా చనుపదిష్ట పదార్థ జ్ఞానం పురుషార్థమితి శక్యం ప్రతిపత్తు చూడండి ఏదైనా శాస్త్రము ఫలానా ఉపాసన చెయ్యి అని చెప్తే మీరు దాన్ని ఉపాసన చేస్తే మీకు పురుషార్థం ఉంటుంది పురుషార్థం అంటే ధర్మం కావచ్చు అర్థం కావచ్చు కామం కావచ్చు లేదా మోక్షమే కావచ్చు పురుషార్థం చెప్పి ఉపాసన చేయకూడదు నీవు లక్ష్మీ గణపతిని ఉపాసన చేయబయా నీకు సంపద బాగా వస్తుంది అని పురుషార్థం ఉంది నీవు మేధా దక్షిణామూర్తిని ఉపాసన చేయి మంచి పండి పాండిత్యం వస్తుంది నీకు లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు అంటే ధర్మ ఏదో సంథింగ్ లైక్ దా నీకు గాయత్రి జపం చేసుకొని ఇంక మోక్ష పురుషార్థం లభిస్తుంది అని అలాగా ఏదైనా ఒక కి లేక జ్ఞానానికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుంది పురుషార్థంతో సంబంధం అవుతుంది ఇక్కడ ఈ అవ్యక్తం అన్న మాట ఉంది దానికి అర్థం చెప్పి దీన్ని ఉపాసన చేయండి అక్కడ పురుషార్థానికి సంబంధించిన ప్రస్తావన ఏమీ చేయబడలేదు పురుషార్థ ప్రస్తావన లేని ఉపాసన ఉండదు కాబట్టి అవ్యక్తోపాసన అక్కడ చెప్పబడలేదు ఎందుకంటే పురుషార్థ ప్రస్తావన ఏం లేదు కాబట్టి అవ్యక్తమని కాబట్టి ఏం తెలింది అవ్యక్తం అని కేవలము ఒక ముక్క మాత్రమే ముక్క అంటే ఇట్స్ ఎ పీస్ ఆఫ్ ద వరల్డ్ అంతే తస్మాద అవ్యక్త శబ్దేనా ప్రధానమభిధీయతే కాబట్టి ఇదొక అదనపు హేతువు చెప్తున్నాము ఈ హేతువును మేము వివరించిన ప్రకారంగా చూస్తే అని తేలింది ఆ మంత్రంలో ఉండే అవ్యక్త శబ్దము ప్రధానమును బోధించుటలేదు అని సిద్ధాంతం సరే మా ప్రధానాన్ని బోధించట్లేదు మాకు ఉపయోగపడదు మీకు మాత్రం ఎలా ఉపయోగపడుతుంది అంటే మాకేమీ సమస్య ఎందుకంటే అస్మాకంటూ మాకు అసలు ఇబ్బంది మాకు చక్కగా ఫిట్ అయిపోతుంది ఎలాగా రథరూపక క్లుప్త శరీరాజ్యనుసరణ విష్ణురేవ పరమం పదం దర్శయ అయముపన్యాస తిత్యనవ్యం మా దగ్గర సమస్య లేదు మాకు ఈ అవ్యక్తము అసలు ఇంపార్టెంట్ కానే కాదు మాకు కావాల్సింది ఏమిటంటే విష్ణోహ పదమం పదం అది మా యొక్క లక్ష్యం వీడికి బోధించాలి ఆ విష్ణు యొక్క పరమ పదాన్ని వీడికి చూపించాలి దానికి దారి విష్ణువు యొక్క పరమ పదాన్ని మిమ్మల్ని బుధాల మీద ఎక్కించి తీసుకెళ్లడం ఎవరిలోనూ హనుమంతుడు రాముడిని బుధం మీద ఎక్కించుకుని ఎక్కడికేక్కడికి మోసాయడని కథలు ఉన్నాయి అల్టిమేట్గా ఆ కథలు కూడా కథలే వాళ్ళు కూడా రాముడు బుధం మీద ఎక్కి ఆయన లగ్కి వెళ్ళాడని రాముడు అక్కడ ఆఫర్ చేశాడు హనుమంతుడు ఆఫర్ చేస్తే రాముడు చాలా సంతోషించి ఊరుకున్నాడు మీ మీ ప్రేమకి చాలా సంతోషం ఊరుకున్నాడు అంతే తప్ప బుధం ఎక్కి వెళ్ళలేదు సేతు కట్టే అందరితో పాటు కూడా నడిచే వెళ్ళాడు రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు హనుమంతుడు భుజం ఎక్కయడని ఉండేమో నాకు ఉండుంటుంది ఉండుంటుంది అక్కడ ఎక్కువ ఉండొచ్చు ఈ లోపల ఈ భుజం మీద యుద్ధం ఏమిటి బాణాలు పెట్టుకుంటానికి ఇబ్బందిగా ఉంటుందని ఓ రథం ఒకటి వచ్చింది మాతాలి రథం కాబట్టి గురువు భుజం ఎక్కేసి మోక్షానికి వెళ్ళిపోవచ్చు చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాగే ఉండదు అలాగే ఉండదు ఏముంటుందో తెలుసునండి మరి గురువు చేసే ఘనకార్యం ఏముంది అంటే ద పాయింటింగ్ ఫింగర్ దర్శయితుం ఉపన్యాస ఈ ఉపన్యాసం అంతా కూడా ఎందుకంటే ఉపన్యాసం అంటే వివరణం అని అర్థం వివరణం ఎందుకంటే దిస్ ఈస్ ది వే దిస్ ఈస్ ది వే సో ఎక్కడ మొదలుపెట్టు చూడు నీ జీవితమే ఒక రథము జీవనము ఒక యాత్ర జీవనాన్ని ఒక యాత్ర అని అనుకోవాలి ఇప్పుడు మీరు ఎప్పుడైనా యాత్రకు వెళ్ళారనుకోండి యాత్రలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది యూ డోంట్ వాంట్టు సెటిల్ ఎనీవే యూ డోంట్ వాంట్టు సెటిల్ విత్ ఎనీథింగ్ ఎనీవే యాత్రలో మంచి గెస్ట్ హౌస్ కనపడిందనుకోండి యూ లీవ్ దేర్ ఫర్ ఎడే ఆర్ టూ మీ మైండ్లో ఇది బాగుందే అంటే రెండు రోజులు ఉండడానికి బాగుందే అనుకుంటారు తప్ప ఇక్కడ మనం ఉండిపోతే బాగుండం ఐడియా మీకు రానే రాదు అలాగే యాత్రలో ఎవడెవళ్ళనో కలుస్తారు రైల్లో కలుస్తారు దసరంలో కలుస్తారు దేవాలయంలో కలుసుకుంటారు అని ఏమన్నా మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లయిందంటే మేము కూడా హైదరాబాద్ వాళ్ళ వినండి ఓహోలాగా మీరు ఎక్కడ ఉంటారు ఓ విజానగర్ ఓహోలాగా మేమేమో సైనికపురిలో ఉంటాం ఇలాగా చాలా చక్కగా మాట్లాడుకుంటాం కలిసి పూజా అది చేసుకుంటారు యాత్రంతా కలిసి చేస్తారు కానీ సైల్ టు డిపార్ట్ వేడొస్తాం అనుకుంటారు కానీ ఒకళ్ళతో ఒకళ్ళు అలాగా అతుక్కుపోయి ఏడిచేసి వాళ్ళ పెడబుబ్బులు పెట్టేసి ఇదే ఉండాలి యాత్ర సైకాలజీ అలా ఉంటుంది కాబట్టి ఈ జీవితం ఒక యాత్ర అని ముందసలు యూ గెటింగ్ టు యువర్ హెడ్ ఇది ఒక యాత్ర అది హెడ్లోకి వచ్చేస్తే వీళ్ళు జీవన్ముక్తులైపోతారు ఇక్కడ నాది ఏదీ లేదు ఆ సెటిల్మెంట్ మెంటాలిటీ ఉండకూడదు వీఆర్ గెస్ట్ హియర్ అండ్ వీ మూవ్ ఆన్ చెరై వేటి చెరై వేటి యాత్రికుడు ఎక్కడ ఆగిపోవడం చలివేంద్రం ఉంటున్నాయి మజ్జిగ ఏదో మంచిగా ఇస్తారు మంచి మజ్జిగ ఇస్తారు కదా అని గ్లాసు తాగుతాడే తప్ప అక్కడ ఉండిపోవడం ఎవరు స్టేస్తే ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ చెరై వేటి కాబట్టి మనం కూడా మన ఇది మన స్థానం కాదు ఇది నాటకరంగము మనం ఒక యాత్రికులము ఈ యాత్ర పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని క్రిస్టియన్ మిస్టేక్స్ కూడా దీన్ని బాగా వర్ణించారు మనం పోతూ ఉంటాము దీంట్లో ఏది మన స్వంతం కాదు దీనికి ఒక మహాత్ముడు ఎవరు చెప్పాడంటే ప్రతిరోజు కొత్త సంబంధాలు కొత్త అనుబంధాలు వస్తూ ఉంటాయి పాతవి జారిపోతూ ఉంటాయి అనే డైలీ బేసిస్ అండ్ వీఆర్ ఓకే విత్ ఇట్ వీఆర్ వెరీ మచ్ ఓకే విత్ ఇట్ నేనేమో ఈ అమ్మాయిని నలభై ఏళ్ల క్రితం పెళ్ళాడాను నేను ఆఖరి శ్వాసం ఇచ్చేదాకా ఈమె నా పక్కన ఉండాలి నో దట్ ఈస్ ఎగ్నస్ ది లా నేచర్ నేను వీటికి జన్మనిచ్చి ముప్పై సంవత్సరాల వరకు పెంచాను కాబట్టి ఇప్పుడు వీడు నాతోటే ఉండాలి నేను చెప్పినట్టే తినాలి నో నో నథింగ్ లైక్ దాట్ మూవ్ ఫార్వర్డ్ లీవ్ థింగ్స్ బిహైండ్ యూ మూవ్ ఫార్వర్డ్ చెరవి వేటి ఇది ఒక యాత్ర ఈ యాత్ర చేస్తే మీకు విష్ణు దొరుకుతుంది మీరు ఇక్కడే పట్టుకుని ఉండిపోతారంటే యూ లూజ్ ద హోల్ థింగ్ అని చెప్పడం కోసం రథరూపకాన్ని పెట్టారు ఆ సైకాలజీని దింపాలి వీడి మనస్సులోకి నేను యాత్రి ఇల్లు నా ఇల్లు కాదు ఉన్నాను ముందుకు పోతాను ఈ దేహము నా దేహము కాదు ఇది నా భార్య అనేది ఏమీ లేదు నేను మళ్ళా చెప్తూ ఉంటా నాకు ఒకప్పుడు డౌట్ వస్తుంది ఏమై ఎక్సైడింగే ఎమై ఎక్సైడింగ్ అని నాకు డౌట్ వస్తుంది కానీ డౌట్ వచ్చినప్పుడల్లా చూస్తే ఆయన పుత్ర మిత్ర అని ఆయన అంటారు సరిగ్గా దాంట్లో చూడగానే ఆ మాట కనపడుతుంది పుత్ర ఇషణ యాస్య ప్రారంభం అక్కడే ప్రారంభం తర్వాత చుట్టూ చూస్తే ఈ మనం సఫర్ అవుతున్నామనే సంగతి మన ముఖం మీద కనపడుతూ ఉంటుంది కంకణమునకు అర్థమేలా అన్నట్టుగా ఉంటుంది సో యాత్రలో ఎలా ఉంటుంది వీడో మనం ఈ మన మూలంగా ఈ జగత్తులోకి వచ్చాడు మనం ఏదో కొంత సపోర్ట్ ఇచ్చినామో వాడు పైకి వచ్చాడు అయిపోయింది డ్రాప్ హెం అండ్ హెల్ప్ సపదర్ పోవాలి వాడిని పైకి తీసుకురా వాడు కొడుకు లాంటి వాడే వాడిని పైకి తీసుకురాడు అయితే ఇంకో అమ్మాయి చదువుకుంటాడు ఆ అమ్మాయిని పైకి తీసుకురా ఇంకో అమ్మాయికి పెళ్లికి పైసలు లేవు ఆ పై అమ్మాయికి పెళ్లికి కావాల్సిన వ్యవస్థ ఉంది వాళ్ళందరూ మన పిల్లలే అలాంటి మళ్ళీ ఇంకా వాళ్ళని పట్టు కాదు వాళ్ళు డ్రాప్ అయిపోతారు యూ మూవ్ ఫార్వర్డ్ ఎక్కడ అసలు అతుక్కోవడం మాట ఉండనే రాదు రథం ముందుకు పోతూ ఓ గ్రామం వస్తుంది అందంగా ఉంటుంది ఆ గ్రామంలో వాడు ఎంతో ప్రేమగా మంచి నీళ్ళు వేయిస్తారు కాఫీ ఇస్తారు రథం ఆపుతాం తాజేస్తాం థ్యాంక్స్ చెప్పేస్తాం ముందు వెళ్ళిపోతాం విడల్ స్టే సో అది రథరూపకం అలా వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటే మనం విష్ణువు యొక్క పదాన్ని చేరేసుకుంటాం అందుకోసం ఈ రథరూపకాన్ని రచించటం కోసం శరీరంతో మొదలుపెట్టారు మొదలుపెట్టి వెళ్ళి వెళ్ళి అవ్యక్తం అన్నారు అంటే ఆ వ్యక్తం ఏదైతే అది దాని మీనింగ్ ఏదైతే అది ఇట్ ఈజ్ నాట్ అవర్ గోల్ It is, we are not very keen about it. It fits into the whole scheme. That is not my purpose. That is not my goal. That is my Aviyakta. Whereas for you, Aviyakta may prasana more not like that. That is the thing for you. You can't imagine that you have to be prasana. You can't imagine that you have to be prasana. You can't imagine that you have to be prasana. But Vishnu can't imagine that. So, ఇక్కడున్న ఈ అవ్యక్తము నీ ప్రధానము ఎన్నటికీ కాదు ఫర్ మల్టిపుల్ రీజన్స్ డిస్క్రైబ్ దీని మీద పూర్వపక్షం దాని మీద సిద్ధాంతం వదతి చే దానికి పూర్వపక్షం ఏదో అండి కాదు ఈ అవ్యక్తానికి ఉపాసనని శృతి చెప్తోంది వదతి నువ్వేమంటున్నావు అది ఉపాస్యము కాదు అంటున్నావు కదా అది ఉపాస్యం కాదు అవ్యక్తము ప్రధానము ఉపాస్యము కాబట్టి అవ్యక్తం ప్రధానము కాదు అని కదా నువ్వలేదు నో అవ్యక్తము కూడా ఉపాస్యమే నీకెలా తెలిసిందంటే శృతి చెప్తోంది వదతి ఉపాస్యమే అప్పుడు ఏమవుతుంది అవ్యక్తము ఉపాస్యమే అయింది ప్రధానము ఉపాస్యమైంది కాబట్టి ఈ అవ్యక్తం కుడ్ బీజ సేమ్ యాజ్ ప్రధాన దానికి పురుషార్థ సంబంధం కూడా వస్తుంది వద్దతి ఇది చే నువ్వు పొరపడ్డావు నువ్వు నువ్వు ఏది మనస్సులో పెట్టుకుని వద్దతి అన్నావో మాకు తెలుసు నువ్వు పొరపడ్డావు నువ్వు అనుకుంటున్న దాని చోట ఉపాస్యం కాదు ప్రాజ్ఞుడు ప్రాజ్ఞ ఉపాస్య నా ఇప్పుడు డిఫెన్స్ లాయర్ ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పబోయాడు చెప్పబోతే ఆ నువ్వు చెప్తున్నది ఏమిటో నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావు వాడు కాదు ట్రైవ్ చేసిన వాడు కదో చెప్పబోతున్నావు కదా అది తప్పు నువ్వు అలాంటిది కిరికిరి అలాంటి మెలిక్ పెడతావు మాకు తెలుసు ముందు అని చెప్పిన మేము ప్రూఫ్లన్నీ పెట్టుకున్నాం కాబట్టి ఆ మెలికే నిలబడదు నోరుముసుకో అంటే వాడు నోరు ముసు అలా చే అక్కడ ఉపాస్యం నువ్వు అనుకుంటున్నది అవ్యక్తం కాదురా బాబు మరి ఏమిటి ప్రాజ్ఞ ప్రాజ్ఞుడు ఉపాస్యం ఎందువల్ల ప్రకరణ అంత ఇది అవ్యక్తం యొక్క ప్రకరణం కాదు ఇది ప్రాజ్ఞుని యొక్క ప్రకరణ ప్రాజ్ఞుల్ని ఉపాసన చేయాలి మనం కూడా ప్రాజ్ఞుల్ని ఉపాసన చేయాలి ప్రాజ్ఞుడంటే ఒకటి ఎప్పుడైతే ప్రశ్నతోనండి జాగ్రత్త అవస్థాభిమాని ఉంటాడు నేను ఈ కుటుంబానికి హెడ్ని అంటే ఈమెకు భర్తని ఈ పెద్ద ముసలి తల్లిదండ్రులు ఉన్నట్లయితే వాళ్ళకి కొడుకుని ఈ అమ్మాయికి భర్తని ఈ పిల్లలకి తండ్రిని దీన్ని వీణ్ వీణేమంటారో తెలిసిన వీళ్ళని జాగ్రదాభిమాని అని అంటారు జాగ్రత్త అభిమాని స్వప్నాభిమాన ఉంటుంది ఆ స్వప్నాభిమాని భార్య ఏమి ఉండదు ఉంటుంది ఆ స్వప్నాభిమాని కొడుకులు కూతుళ్ళు వీళ్ళు ఉండదు మరే ఉంటారు ఆ స్వప్నాభిమాని చేసి ఉద్యోగం క్లర్క్ ఉద్యోగం కాదు ఒకటి కింగ్ అక్కడ ఇంకొకడు ఉంటాడు వాడు స్వప్నాభిమాని నా వాట్ ఆర్ యూ ఆర్ యూ ద స్వప్నాభిమాని ఆర్ ఆర్ యూ ది జాగ్రత్త యు ఆర్ నెడ్ యు ఆర్ నెడ్ ఇవాళ స్వప్న నిద్రలు వేచారు రాత్రి మీరు స్వప్నంలో కింగ్ మీ కాన్షియస్నెస్ లో ఐ ఆమ్ ది కింగ్ అనే అభిమానము అలా నిలబడి ఉందా లేకపోతే చెరిగిపోయిందా చెరిగిపోయింది ఎలా జరిగిపోయింది బికాజ్ అదంతా కూడా కళ్ళ కళ కల్లా అని మీరు తెలుసుకున్నారు తెలివి వస్తూనే స్వప్నము కల్లా అని మీకు తెలిసేయండి తెలియడంతో అభిమానం పోయింది కాబట్టి మీ కాన్షియస్నెస్ ఎలా ఉంది ఇప్పుడు స్వప్నాభిమాని రహితంగా ఉందా స్వప్నాభిమాని లేని కాన్షియస్నెస్లో మీరు ఉన్నారు చేతన ఇంకోటి చెప్తూ చూడండి ఈ మనస్సు ప్రవాహమే స్లో ఆ స్లో భాగమే ఇంద్రియములు రూపజ్ఞానం కూడా ఆ స్లో భాగమే రూపజ్ఞానం అంటే కన్ను శబ్దజ్ఞానం కూడా ఆ ప్రవాహంలో భాగమే అంటే చెవి ఇంద్రియములన్నీ ఆ భాగమే దేహము ఇంద్రియములకు అధిష్టానం దేహమే దేహము కూడా ఆ ప్రవాహంలో ఉంటుంది జగత్తు ఇదంతా ప్రవాహంలో ఉంటుంది జాగ్రత్త ప్రవాహం అది జాగ్రత్త అవస్థ గురించి చెప్తున్నాను నేను ఆ ప్రవాహము నేను కాదు నాది కాదు అంటే వీడు ఏమవుతాడు జాగ్రత్త అభిమానము పోతుంది జాగ్రత్త అవస్థలో కూడా ఉంటుంది జాగ్రత్త అవస్థ వీడికి కదా జాగ్రత్త అవస్థ ఎవరికి ఉంటుంది మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు వీడికి ఏ ఉండదు వీడు తుర్యుడు తుల్యుడు ఆ తురీయుడు సో ఏ ఉండదు కాబట్టి జాగ్రదభిమానం పోయింది పోతే ఇప్పుడు వీడు ఎలా నిలిచి ఉంటాడో తెలుసిన జ్ఞాహ తెలివిగా ఉంటాడు ఎటువంటి తెలివి ఆ తెలివిలో ఆ కాన్షియస్నెస్లో నేను స్వప్న పురుషుడను అనే స్వప్నాభిమాన దోషము కానీ నేను జాగ్రత్పురుషుడను అనే జాగ్రత్త అభిమాన దోషము లేని స్వచ్ఛమైన తేట తెలివిగా గెలిచి ఉంటాడు దాన్ని ప్రాజ్ఞ అని అంటారు అర్థమైందండి ప్రాజ్ఞాకి ఇంకో అర్థం కూడా ఉంది ప్రకృష్టం అజ్ఞ ఇప్పుడు నేను చెప్పింది ప్రకృష్టం జానాతి ప్రకృష్టం ఆ సమంతా జానాతి ప్రాజ్ఞ ప్రకృష్టం అజ్ఞ అది వేరే అది ఎవరు సుషుప్తాభిమాన సుషుప్తాభిమానం ఎలా ఉంటాడు నాకు ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాడు ఆ తరా ఆది వేరు ఇక్కడ సుశిప్తాభిమాని ఉపాస్యమని కాదు అని నేను అనుకుంటున్నా నేను మీకు యాంటిసిపేట్ చేసి చెప్తున్నా చూద్దాం భాష్యకారులు ఉన్నారు మంత్రం ఉన్నది వాళ్ళు ఎలా నడిపిస్తే అలా వేడి మొత్తం మీద నీ అవ్యక్తము ప్రధానము అవి ఉపాస్యములైతే కావు ఓకే అత్రంఖ్య దీనిపై సాంఖ్యుడు ఇలా అంటున్నాడు ఏమని జ్ఞేయత్వా అసిద్ధం సాంఖ్యుడు ఏమంటున్నాడంటే అవ్యక్తము ఉపాస్యము అని చెప్పలేదు అని కదా మీరు అన్నారు జ్ఞేయత్వావచనాత్ శృతి అవ్యక్తమును ఉపాస్యముగా చెప్పలేదు అని మీరు అన్నారే ఆ మాట పోషగదు జ్ఞేయత్వావచనాత్ ఇది అసిద్ధం కథం అది అది ఎట్లాగా శ్రూయతే హి ఉత్తరత్ర అవ్యక్త శబ్దోదిత్య ప్రధాన జ్ఞేయత్వ వచనం వాడు ఎవరున్నాడో తెలుసునా అవ్యక్తం అంటే ప్రధానమే దాన్ని ఉపాసన చేయమని చెప్పింది శృతి చెప్పలేదంట చెప్పింది ఎక్కడ చెప్పిందిరా అంటే ఇగో ఎక్కడ చెప్పింది అశబ్దమస్పర్శమూ్యయసం నిత్యమగంధవ్యయత్ అనాద్యనంతం మహత పరం ధ్రువం నిచాయ్యత మృత్యుముఖాముచ్యతే ఇది కఠోపనిషత్తులో రే కఠోపనిషత్తులో మాత్రమే అదే వరుసలో ఉంది ఇది ఎలాగట్టే చెప్తుంది వీడు రైల్వే స్టేషన్కి ఒకరిని రిసీవ్ చేసేందుకు వెళ్ళాడు మిస్ అయ్యాడు ఎవరిన్నా అడిగాడు ఎవరిని చేతిలో ఏమీ పట్టుకోకుండా భుజం మీద కండువా కూడా లేకుండా ఉక్తి చేతులతో దిగాడు ఓ ప్యాసింజరు మీకు కనపడ్డా ఆ టికెట్ కరెక్ట్ అంటే ఆయన ఇలా వెళ్ళాడని చెప్పాడు వీడు అడిపోయాడు అలా ఉంది ఎందుకంటే ఏమీ పట్టుకోకుండా ఉత్తి చేతులతో దిగిన ప్యాసింజర్ మనవాడే వాళ్ళని రూలే ఉందండి అటువంటి ప్యాసింజర్లు ఇద్దరు ఉండొచ్చుగా ఒక్కడే ఉంటాడని రూలే ఉంది ఆ శబ్దం దాని శబ్దము లేదు ఆ స్పర్శం అంటే ఆ ఫ్లో ఏది లేదనమాట ఆ ప్రవాహం ఏమీ లేదు డిజైడెంటిఫైడ్ ఆ రూపం రూపము లేదు అవ్యయం పుట్టి గిట్టేది కాదు గిట్టేది కాదు అవ్యయం అంటే గిట్టేది కాదు ఏది గిట్టదో అది పుట్టి ఉండదు ఎందుకంటే పుట్టుకతోటి బాటుగా గిట్టడం అనేది అనుసరించి ఉంటుంది నేను పుట్టాను అనుకున్నంత కాలము గిట్టుట అనేది డెమోక్రిల్స్ సోడ్ అంటారు ఆ ఆ కత్తి హోటలా వెళ్లాడుతూ ఉంటుంది దాని పేరే దిక్కు అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఉన్న దుఃఖములలో కల్లా మృత్యు దుఃఖము అత్యంతము కఠినమైనది అని పెద్దల అభిప్రాయం కాబట్టి ఏమైంది నేను పుట్టాను అన్న కారణంగా వీడు లేనిపోని దుఃఖాన్ని పెద్ద దుఃఖాన్ని వీడు ఎన్ని సమస్యలు చూడండి నేను పుట్టాను అని అనుకోవడం ఎనివే అవ్యయం తరాసం దానియందు రసమేంద్రియము రసజ్ఞానము లేదు నిత్యం ఏనాడూ లేదు లేకపోతే నిత్యం అది కాలమునకతీతమైనది దానియందు కాలము లేదు అగంధవ చెయ్యత్ గంధము లేదు అనాది పుట్టుక లేది లేనిది లేదా కార్యము లే అది దానికి కారణము మరి లేదు అనంతం గిట్టుట లేనిది లేదా దాని నుండి పుట్టే కార్యమంటూ ఏది లేదు మహత పరం మహత్తత్వం బుద్ధి ఎష్టి బుద్ధి కానీ సమష్టి బుద్ధి కానీ దానికంట పైది అగు మాదే అంటారు లేదు ఈ లక్షణాలన్నీ ప్రధానానికి కుదిరే చెప్పాను కదా ప్రధానాన్ని కుదరడం కాదు ఏ బాబు నేను ఇలా చెప్పాను కదా చేతన దానికి కుదురుతాయి ఈ లక్షణాలు రండి దానికి కుదురుతాయి వీడంటాడు మా ప్రధానం ఏంటండి మీ ప్రధానం కాదది మా ప్రాజ్ఞుడు ప్రధానాన్ని ఉపాసన చేస్తే జడు అవుతాడు ప్రాజ్ఞుణ్ణి ఉపాసన చేస్తే దేవుడు అవుతాడు పరం మహత ధ్రువం అది కాలము యొక్క కళనకు అతీతమైనది అంటే కాలము దాన్నేది చెయ్యలేదు తమ్ నిచాయ అటువంటి దానిని ధ్యానము చేసి నిచాయ్య అంటే ధ్యానం చేయటం చాలా మంది అంటారు ధ్యానం అక్కర్లేదంటారు ధ్యానం అక్కర్లేకపోవడం ఏంటండి ధ్యానం చేయమని శాస్త్రం చెప్తుంటే అక్కర్లేదని ఈ సిద్ధాంతం ఏమిటి గౌతవ్యో మంతవ్యో అనిది ధ్యాసితవ్య అని మరి శృతి చెప్తోంది కదా శృతి చెప్తోంది మహాత్ములు చెప్తున్నారు అనుభవం అనుభవం కూడా చెప్తూ ఉంటుంది ఏమని రోజు కొద్దిసేపు ధ్యానం చేస్తూ ఉంటే మనస్సుకి శాంతంగా ఉంటుందని తెలుస్తూ ఉంటుంది కదా ధ్యానం అక్కర్లేదనే ఈ సిద్ధాంతము ఇదో అరకోట సిద్ధాంతాలు లేదంటే ఏదో పెడతారు అలా చెప్పారు వివరణాచార్యులు అన్నా వివరణాచార్యులు చెప్పి మన అనుభవం బట్టి వివరణాచార్యులు చెప్తే ఏమైంది వివరణాచార్యులు ఆయన చేపస్థాం ఆయన ఏదో చెప్తాను పతంజలి యాభై చెప్పారు ఇట్లా అన్నీ అలాగా రెస్పాన్సిబిలిటీని ఇంకొకటి భుజాల మీదకి నెట్టేసేటువంటి దృష్టి సరికాదు తప్పదు వినదు నేను ఎవరు చెప్పారు పతంజలి చెప్పినా వినాలి క్రైస్తు చెప్పినా వినాలి అందరు ఎవరు చెప్పినా వినాలి విని మన అనుభవానికి జోడించి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం కాని దాన్ని అంతే తప్ప వాళ్ళు చెప్పారు మీరు చెప్పారు అనుభవం ఉండడం అది సరికాదు ఎనివే సో నిచాయ్య అంటే ధ్యానము ధ్యానించి వీడు మృత్యువు యొక్క కోరల నుండి విముక్తులైపోతాడు మృత్యు ముఖాత్రముచ్యతే అని ఉపనిషత్తికి స్టేట్మెంట్స్ ఎనిగ్మాటిక్గా ఉంటాయి రూపం లేదు రసం లేదు గంధం లేదు నిత్యము పుట్టుక లేదు బిట్టుట ధ్యానం చేసే మోక్షాన్ని పొందు అని అది ఏమిటో చెప్పదు ఎలా చెప్తుంది అదేమిటో ఏదైనా ఉంటే ఏమిటో చెప్పచ్చు కానీ ఏమీ లేని దాన్ని ఏం చెప్తుంది అలా చెప్పేప్పటికి ఇదిగో ఇక్కడ ధ్యానం చేయమంది దేన్ని ధ్యానం చేయమంది అవ్యక్తమను ఉంది పురుష పర అవ్యక్తమును ధ్యానం చేయమంది ఆ అవ్యక్తం కాబట్టి అవ్యక్తానికి ధ్యానము లేదు అనే మాట పోషని కోరం అత్రి యాదృశం శబ్దాధిహీనం ప్రధానం మహత పరం నిరూపితం తాదృశమే విచార్యవేన నిర్దిష్టం ఇప్పుడు మీరు మమ్మల్ని అడగండి మా ఆచార్యులు కపిలాచార్యులు ఏమని చెప్పారో తెలుసినా ప్రధానాన్ని ఉపాసన చెయ్యి ధ్యానం చెయ్యి అని చెప్పారు ఆ ప్రధానం ఏమిటి దాంట్లో శబ్దం ఉండదు రూపం ఉండదు రసం ఉండదు అని ఈ మంత్రంలో ఎంత అది కూడా బుద్ధితత్వానికి అతీతమైనది మహత్పరం మహతపరం ఈ మంత్రంలో చెప్పిన ప్రతి అక్షరమునకు కూడా మా ప్రధానము పెర్ఫెక్ట్ సూట్ లైక్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా సూట్ అయిపోతుంది ఉపాసన చేయమని చెప్తున్నారు కాబట్టి ఇది ప్రధానము యొక్క ఉపాసనే ఫలం కూడా ఉంది మృత్యుముఖాత్మ కాబట్టి ఇక్కడ ఉన్న అవ్యక్తానికి ఉపాసన లేదు కాబట్టి ప్రధానం కాజాలదు అనే ఆర్గ్యుమెంట్ కోదరాదు తస్మాత్ ప్రధానమే లేదం ఈ మంత్రంలో చెప్పినది ప్రధానమే అయితే ఏమైనట్టు తదేవ అవ్యక్త శబ్ద నిర్దిష్టమితి ఈ మంత్రంలో ప్రధానం యొక్క ఉపాసననే చెప్పారు దీన్నే ఆ రథరూపక దృష్టాంతంలో ఇంద్రియేభ్యపరాహ్యర్థాహ రథరూపకం వీడావు ఆ ఇంద్రియేభ్యపరాహ్యర్థాహ దగ్గర అవ్యక్త శబ్దం చేత ఈ ప్రధానమే నిర్దేశింపబడినది కాబట్టి మళ్ళీ మలతకొచ్చింది కథ మీరు బ్రహ్మసూత్రాలంతా ఇలాగే ఉంటుంది మీరు బ్రహ్మసూత్ర పాఠం వింటున్నంతసేపు మీకు సాంఖ్య నిరాకరణం ఉంటుంది చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటాం అనేక రకాలుగా మిగతా నిరాకరణాలు వస్తాయి కానీ సాంఖ్య నిరాకరణ గట్టిగా వస్తుంది మీకు ఈ సాంఖ్యం మనకి ఎందుకని మీరు అనుకుంటే గ్రహసూత్రాలు మీకు కాదు మీకు ఓపిక ఉండాలి మరి సాంఖ్యం వల్ల మాకు ఉపకారం ఏముంటుందంటే ఉండిగా ఉపకారం చదువుతుంటే ఎన్నెన్ని విషయాలు తెలుస్తున్నాయి బుద్ధి క్లియర్ అయిపోతూ ఉంటుంది అలా ఇప్పుడు కాటన్ ని ఫైబర్స్ తగిన విడదీస్తే దాంట్లో ఉండి చెత్తంతో కింద పడిపోతుంది అలాగే బుద్ధిలో క్లారిటీ పెరిగి కొలది దోషాలన్నీ పోతాయి ఉపకారం ఉంది మొత్తం మీద సాంఖ్య నిరాకరణమే ప్రధానంగా నడుస్తూ ఉంటుంది ఇదే గీతాభాష్యంలోకి వెళ్ళారనుకోండి మీమాంసా నిరాకరణమే ఉంటుంది గీతాభాష్య పాఠం చెప్తూ ఆధునిక సమాజంలో ఉన్నటువంటి పూజలు ఉపాసనలు వాటన్నిటినీ దుయ్యబట్టడం సాగుతూ ఉంటుంది దాన్ని మనమేం చేస్తాం దట్ ఈస్ హౌ అలాగే గీతా భాష్యం అంటే పూర్వమీమాంసతులను తీసుకొచ్చి కల్వల్లో వేసి పొడి చేసి పౌడర్ చేసి నోట్లో వేసుకుని తాగేసి ఇట్లా ఉంటుంది దట్ ఈజ్ హౌ గీతా మాకు అంత మీమాంస నింద మాకు అనుకూలంగా లేదంటే మీరు గీతా పక్కన పెట్టి గీతని పారాయణ చేసుకునే గ్రూప్స్ ఉంటాయి వాళ్ళు పారాయణం చేస్తూ ఉంటారు యు హాయిన్ వన్ సచ్ గ్రూప్ అంటే పన్నెండో అధ్యాయం పారాయణ పదిహేనో అధ్యాయం పారాయణ అలాగేదో చేస్తూ ఉండాలి అది కూడా మంచిదే ఏమో కొన్ని మంచి విషయాలు అప్పుడప్పుడు చెవలు పడుతూ ఉంటాయి అత్ర బ్రూమ దీనిపై మేము సమాధానం చెప్తున్నాము ఏమిటి మంత్రంలో ఏముందంటే మంత్రం కాదు సూత్రంలో నా ప్రాజ్ఞో ప్రకరణ నా ప్రాజ్ఞ హి ప్రకరణ ధానం నిచాయత్వేన నిర్దిష్టం అన్నా అన్నదానికి అర్థం చూడండి ఈ మంత్రంలో అశబ్దము స్పర్శము రూపమల్యయం మంత్రంలో ధ్యానము చెయ్యమని చెప్పేది ప్రధానము కాదు ధ్యానమైతే చెయ్యాలి ధ్యానమైతే చేయాలి ఇప్పుడు మీరు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ధ్యానం చేశారనుకోండి అక్కడ ఆ ధ్యానము అయితే శబ్ద ధ్యానం కావచ్చు లేకపోతే రూప ధ్యానం కావచ్చు ఏదో శివుడిగా కూర్చొని ఉంటాడు అని ధ్యానం చేస్తే రూపం లేదా మంత్రం అనుకుంటే శబ్దం ఆ ధ్యానం మీరు చేసుకోండి దాన్ని నేనేం కాదంటులా కానీ శబ్దము లేని ధ్యానం కూడా అవసరం అశబ్దం శబ్దం లేదు రూపం అరూపం అవతార ధ్యానం నో అనాద్యనంతం అవతారం బిగినవుతుంది ఎండ్ అవుతుంది దిస్ ఇస్ నాట్ అబౌట్ అవతార అనాద్యనంతం మరి ఇంక దే దేన్ని ధ్యానం చేయమంటారు చూడు నువ్వు బుద్ధితో పట్టుకొని ధ్యానం చేసేది ఏది కాదు ఇది బుద్ధితో పట్టుకోవడం మానేసేది మరి ఇంకా బుద్ధిని ఏం చేయమంటారు నువ్వు బుద్ధితో పట్టుకోవడం మానేస్తే అది రిజాల్వ్ అయిపోతుంది అప్పుడు మేము థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతాం అదే ధ్యానం చేయాలి అది థాట్లెస్ స్టేట్ అని అన్నారు ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ థాట్స్ థాట్లెస్ లేట్ అన్నారు బట్ ఫ్రం ఇట్స్ వన్ స్టాండ్ పాయింట్ అది ప్రాజ్ఞ చైతన్యం అది శుద్ధ చైతన్యం దాన్ని ధ్యానం చేసుకో అహమస్మి అని ధ్యానం చేయాలి లేకపోతే థాట్లెస్ నిర్వికల్పంగా అలా ఉండు అలా తెలివి అయి ఉండు అప్పుడు నీకు ఈ దేహాభిమానం అన్ని తొలగిపోయి మృత్యు యొక్క ముఖం నుంచి నువ్వు బయటపడిపోతావు అని ధ్యానం కాబట్టి దీన్ని నిధిధ్యాసనము అంటారు ధ్యానము అంటే ఏదో రూపాన్ని ధ్యానం చేసి శబ్దాన్ని ధ్యానం చేసి అలా కాకుండా ఇది నిధిధ్యాసనము మంచిది ఇది ప్రధానమైతే కాదు మరి ఎవరిని ధ్యానం చేయమంటున్నారు ఇక్కడ ప్రాజ్ఞో ఇహ పరమాత్మా నిచాయ్యత్వ నిర్దిష్ట ఇది గమ్యతే ఇక్కడ ధ్యానం చేయమన్నది ఎవరినో తెలుసు అంటే ప్రజ్ఞ ఉండే కాబట్టి ప్రాజ్ఞుణ్ణి ఎందుకంటే ధ్యానం చేయాలి ప్రాజ్ఞుడు అంటే జీవుడు కదా అంటే ప్రాజ్ఞుడు జీవుడు కాదు ప్రాజ్ఞుడు పరమాత్మ అహంకారం జీవుడు అహం జీవుడు కాదు అహంకారము జీవుడు అహంకరోమి జీవుడే అహం పరమాత్మే అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి కాబట్టి అహమే పరమాత్మ అంటూ ద సోర్స్ ఆఫ్ అహమ్ దట్ అవేర్నెస్ అది పరమాత్మని వేరే చెప్పాలా కాబట్టి అది ధ్యానం చేయమంటున్నారు దాన్ని ఇక్కడ ధ్యానం చేయమంటున్నారు తప్ప ఇక్కడ ప్రధానం యొక్క ధ్యానమేం కాదు ఇది ఇది గమ్యతే ఆ విషయం మనకి స్పష్టంగా తెలుస్తోంది ఎలా తెలుస్తోంది కుతహ ఎలా తెలిసింది మీకు ఇక్కడ పరమాత్మని ధ్యానం చేయమని మీకు ఎలా తెలిసింది ప్రకరణ ప్రకరణమును బట్టి తెలుసు ఇప్పుడు కూడా ప్రకరణాన్ని విడిచిపెట్టి మాట్లాడకూడదు తప్ప ప్రకరణంలో ఉండి మాట్లాడాలి ఎందుకంటే ఏదైనా ఒక ప్రకరణం గురించి చెప్పేప్పుడు దృష్టాంత రూపంగా ఇంకో రకంగా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ చెప్పారనుకోండి ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ ప్రకరణ నుంచి లిఫ్ట్ చేసి మరోచోట ప్రవేశపెట్టకూడదు ఈవన్న జ్యూరిస్ప్రూడెన్స్ అని ఉంటుంది దాంట్లో కూడా ఒప్పుకోవడం ఇదొండి యాక్సెప్టెడ్ ఇప్పుడు మొన్న ఈ సల్మాన్ ఖాన్ కేసులో నేనే డ్రైవ్ చేశానని ఒక డ్రైవర్ చెప్పాడు కమాల్ ఖాన్ ఎవడవుతా అని చెప్పాడు అడిచే చెప్పించారు అది లాస్ట్ మినిట్లో ఇంట్రడ్యూస్ చేశారు డిఫెన్స్ వాళ్ళు దాన్ని ప్రాసిక్యూటర్ రిజెక్ట్ చేసుకో అరెస్ట్ రిజెక్ట్ చేయడం జడ్జి రిజెక్ట్ చేశాడు జడ్జి ఏమన్నాడంటే వాడు కాదు డ్రైవ్ చేస్తావు నువ్వే డ్రైవ్ చేశావని చెప్పాడు వీడు ముఖం మీద చెప్పాడు యూఆర్ ఉన్లీ డ్రైవింగ్ సీ అంటే వీడు He did not say anything. He cannot. Jajji avarnada, you were in the driving sector. You were drunk. He said like that. Aptu, one case was to, what is the case to? Court in court, Jajji, Pramanam, and the driver was to be a driver. That is perjury. Aptu, Jajji avarnada, we will perjury, we will be a perjury. యూ కెనాట్ డూ దాట్ ఎందుకంటే అది ఈ కేసుకి చెందింది కాదది ఈ ప్రకరణంలోది కాదది ప్రకరణం దేడా వస్తుంది జడ్జో రిమార్క్ ఒకటి పాస్ చేశాడు ఫిర్జరీ కేసు మే బీ ప్రొసీజర్ ఇగిన కాబట్టి ఆ కేసు వేరే ఫైల్ అవుతుంది మళ్ళీ ప్రాసిక్యూటర్ ఇనీషియేటివ్ తీసుకుని ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని ఒక కేసు ఒకటి ఫైల్ చేస్తారు పని చేస్తే మళ్ళీ మీ డిఫెన్స్ లాయదు మళ్ళీ కథంతా మొదలవుతుంది తర్వాత వాడికి వేరే శిక్ష విధిస్తారు ఎప్పుడో పడుతుంది అది ఇది పదిహేను ఏళ్ళు పట్టిందా అది పడుతుంది ఇంకో ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పది అది పడుతుందా అది బతికి బట్టగట్టే ఆ కేసు ముందుకు వస్తే పదేళ్ళకి చేతులవుతుంది బట్ ద పాయింట్ ఐఎమ్ మేకింగ్ ఈజ్ యూ కెనాట్ యూజ్ దట్ ఒకేషన్ టు పనిష్ హిమ్ ప్రకరణాన్ని దాటడానికి వీర్లేదు బీర్ స్టూడెంట్స్ ఒప్పుకోడు చాలా ఉంటాయి ఒకసారి ఏమైందంటే ఒక మద్దతు ట్రయల్ చేస్తుంటే ఈ సంబంధం వీడు మద్దతు చేసిన వాడు బాగానే ఉన్నాడు ఆ విట్నెస్లో ఒకడు ఇంకో మద్దతు చేసిన రహస్యం బయటపడి వాడు ఈ కమిటెడ్ అనదర్ మద్దర్ నో ఈ కోర్ట్ డజన్ టేక్ కాగ్నిజన్స్ కార్ నో డోంట్ టాక్ అబౌట్ కాదండి బాబు మద్దతు చేసి నో డోంట్ టాక్ అబౌట్ యూ టాక్ ఐ విల్ డిస్మిస్ యూ and they will uh, impact this case we should not want that danige enge danige em cheyalo neeku dimso adi vere cheskontam malli adi case ledo ostundi uh, idi prakaranam annadi chala important meemamsakulu mem meemamsakulam kada uttara meemamsa veellu ee jurisprudence selection idanta court case laati ledi adhikarana nyayamo antaru aa neemanalu veellu chakkaga paatistharu కాబట్టి ఇక్కడ ఇక్కడ సరిగ్గా అశబ్దము స్పర్శము రూ అదంతా మా ప్రధానానికి పట్టేస్తోందండో అని అలాగే మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇది ప్రధానం యొక్క ప్రకరణం కాదు మరి ఎవళ్ళ ప్రకరణం ప్రాజ్ఞుని యొక్క ప్రకరణం ప్రాజ్ఞి ప్రకరణం వితటం వర్తతే నిజానికి అది విస్తారమైన ప్రకరణం వ్యర్థ ప్రకరణం ఎవళ్ళది ప్రాజ్ఞుడిది ఉపనిషత్తులలో ప్రాజ్ఞుణ్ణి బోధిస్తారు ఇం చేతనే ఉపనిషత్తులు చదివిన వాళ్ళు కూడా ఆ తత్వానికి దూరంగా ఉండిపోతారు కారణం ఏమిటంటే వాళ్ళ కండిషనింగ్ గట్టి కండిషనింగ్ ఉంటుంది ఇది చిన్నప్పటి నుంచి కండిషనింగ్ ఉంటుంది ఏమని దేవుడు వైకుంఠము తిరుపతి లోకల్ టెంపుల్ అది వాడి కండిషన్ ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి లక్ష్మీదేవికి భర్త ఇంకా ఇటు the more you go on, the more you get fixed. ھیeda Madhavarsakhi vishnum hatap urukante parlaja naaluku c'etla ni meyr anenaaw 2000 Mahmudga bhaktola naaluku rakkalaka palicytsada ni'kunte par yêu meanwhile naluku c'etla hua c'etla hua c'etla biết ah c'etla hua bang financial luke từngu werd ah tadugulnu keeciko samura bhai shay Hawa to didngu vasikkho samura bhai allah che system ఆ కండిషనింగ్ బలపడిపోతుంది ఒకసారి ఆ కండిషనింగ్ బలపడిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రాజ్ఞుడు తప్ప ఇంకో మాటే ఉండదు మొత్తం కఠోపనిషత్తు అంతా కూడా ప్రాజ్ఞ విచారణ ఆ అంత యొక్క విచారణ వేరే నివేర్ఫుల్ బి మీకన్నీ తెలుస్తూ ఉన్నాయి చూడండి బయటవన్నీ తెలియడం కాదండి మీ చూపు మీ చెలి మీ వినికిడి మీకు తెలుస్తూ ఉంటుంది మీ మనస్సు మీకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైనా పరిశీలించడం ప్రయత్నం చేయండి ఉడికే మనస్సుతో ఐడెంటిఫై అయ్యి కూర్చునే నేను సుఖీ నేను దుఃఖి ఉండకూడదు తప్పది మాట మీరు ట్రై చేయండి మనస్సు యొక్క ఇచ్చ్యాప్ పెట్టుకోండి ట్రై చేయండి దట్ ఈస్ ది ప్రాజ్ఞ అండ్ దట్ ప్రాజ్ఞ ఈస్ ది టాపిక్ ఎంత విస్తృతమైన టాపిక్ అంటే ఆ కఠోపనిషత్తు అంతా కూడా ఆ ప్రాజ్ఞుడి గురించే ఆయన అడిగే ప్రశ్నలు కూడా ప్రాజ్ఞుడి గురించే కే చేకే నాయమస్థితి చెైకే దేహం పడిపోయిన తర్వాత ప్రాజ్ఞుడనేవాడు ఒకడు ఉన్నాడని కొంతమంది అంటున్నారు లేరని కొంతమంది అంటున్నారు నువ్వేమంటావు అంటూ అదంతా ప్రాజ్ఞుడి గురించి దేవుడు ఉన్నాడా లేడా అని కాదు ప్రశ్న కఠోపనిషత్తులు కొంతమంది అలా భ్రమపడతారు యమధర్మరాజుని నిచేత అడిగినాడు దేవుడు ఉన్నాడు నో తిరిగి నాడు ఆశ్రయిగా దెయ్యంలా కనపడుతూనే ఉన్నాడు దేవుడు యముడు ఇంకేమిటి అడగను ఏమో దేవుడు అంటే మీరు అనుకుంటున్న దేవుడు కాదు ప్రాజ్ఞుడే పరమాత్మ అంటే పరమాత్మ కాబట్టి ఇది పురుష లేక ప్రాజ్ఞ ఎందుకంటే పురుషాన్న పరం కింత్ పరాగతి ఇత్యా నిర్దేశా మహతరం అవ్యక్తం అవ్యక్త పురుషస్పర పురుషుడు ఇక్కడ టాత్వం పురుషుడి కంటే పైన ఇంకా ఏమీ లేదు అపురుషుడే సర్వం పురుషుడంటే ప్రాజ్ఞుడు సా మీరు చేరుకోవాల్సినది అపురుషుణ్ణే ఏషర్వు భూత గూఢోత్మాన ప్రకాశతే చూడండి గూఢోత్మా అంటే గూఢహ ఆత్మా గూఢహ ఆత్మా అన్నది దానికి సంధి పాణిని నియమం ప్రకారంగా అయితే గూఢ ఆత్మా అంటే ఉంటుంది అంతే తప్ప గూఢ అనే విసర్గకి రు వచ్చి ఆ రోజు ఉచి వచ్చి ఆ ఊకి ఆ ప్లస్ ఓ వచ్చి తర్వాత పూర్వరూపసంధి వచ్చి ఊఢో ఆత్మా అని అవదు రాణిని గారి రూల్ ప్రకారం అవదు కాబట్టి ఆ ప్రయోగము ఛాండస వైదిక ప్రయోగము అక్కడ ఉంది కాబట్టి మీరు చదవాలి తప్ప మీరు అలాంటి ప్రయోగాలు చేయకూడదు ఓకే అది వ్యాకరణం ఇంకా కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఈ ఈ ప్రాజ్ఞుడు ఉన్నాడే సర్వేషు భూతేషు గూఢ ఆత్మా ప్రకాశతే రాజ్యుని మీరు వెతికి పట్టుకుంటే దొరుకుతాడు తప్ప మామూలుగా దొరకడం మామూలుగా మీకేం దొరుకుతుందో తెలిసినా ఈగో దొరుకుతుంది ఆ ఈగో మీరే అయి దేహము అని అనుకుని కన్నుతోటి నేను చూస్తాను చూస్తాను ఎవడు చూస్తాడు నేను దేహము అనే అభిమానము గల ద్రష్ట చూస్తాడు ప్రమాత చూస్తాడు వాడికి జగత్తు కనుక కనపడితే అరే జగత్తు సత్యం కాదురా అని ఎవడైనా అంటే సత్యంగా కూడా పొద్దున్నేస్తే అదే కనపడుతోంది దానితో వ్యవహారం చేస్తున్నాం సత్యం కదిలితే వీడు అని మీకేమో అది పెద్ద ఆఘాయిత్యంగా అనిపిస్తుంది అప్పుడేమవుతుంది ఉపనిషత్తుల్లో సత్యం కాదని చెప్పారు కదా మరి ఉపనిషత్తుల్ని వదిలిపెట్టుకోలేడు ఇటు ఈ అనుభవాన్ని వదిలిపెట్టలేడు మరి ఏం చేద్దాం దీన్ని ఇటు సత్యము కాదు అటు సత్యము కాదని ఫిఫ్టీ ఫిఫ్టీ కేటగిరీ ఒకటి కల్పించి దాంట్లో పెట్టడం అనిపిస్తుంది అతి తెలివితే అట్లాంటివి ఎలా ఉంటుంది పైగా మిథ్యా అంటే అర్థం అదని చెప్తూ ఉంటాడు మిథ్యా అంటే అర్థం ఏమిటో మరి తెలుసుకుని చెప్పాలి మిథ్యా అంటే అర్థం ఏమిటి అది మిథ్య మిథ్యకు అర్థం ఏమిటి అసత్ లేదు కానీ కనబడుతూ ఎప్పుడు పాము పాము సర్పము పెట్టుకోండి రజువు పాము ఉందా లేదు కనబడుతోందా లేదా కనబడుతోంది అది మిథ్య మరి అయితే లేనిది ఎందుకు కనపడుతోంది మళ్ళీ నువ్వు ఇంకో కొత్త టాపిక్లోకి దిగవు ముందు అసలు మిథ్యం దేవుట నీకు తెలిసింది అది తెలిసిందండి మిథ్య అంటే ప్రధానంగా అర్థం తెలిసింది లేనిది ఎందుకు కనపడుతోంది మాయా మరి అది అది ఫిజిక్స్ అది మాయ అంటే పురాణం కాదు ఫిజిక్స్ కాబట్టి ఆ సంగతి వేరు అలా అర్థం చేసుకోవాలి కానీ సగం సత్యం సగం అసత్యం అలా ఎలా ఉంటుందండి సత్య అసత్యముల యొక్క సమ్మేళనం ఉంటుందా ఇప్పుడు ధర్మరాజు గారు చెప్పిన వచనము సత్యమా అసత్యమా సత్య అసత్యమా అసత్యం కుంజరహ హత కుజరహ అన్నది అసత్యం అది సత్యము కాదు సత్య అసత్య హాఫ్ ట్రూత్ ఇస్ అన్ అన్ కాబట్ ఇగ ఇన్ని సమస్యలు వస్తాయి కనుక కనపడదు ఆ ప్రాజ్ఞలు కనపడ్డదు ఈ అహంకారమే ప్రవర్తిల్లతో ఉంటుంది ఏమంటే నా ఇల్లు నా వాకి నా భార్య నా కొడుకు అది మీకు అనుభవానికి వస్తూ ఉంటుందా అవన్నీ కూడా వాషాఫ్ అయిపోయిన శుద్ధ చైతన్యం అనుభవానికి వస్తుందా నార్మల్గా కాబట్టి గూఢ ఉంటుంది మీలో మీలోనే ఉంటుంది దీనికోసం గురువు గారి హృదయంలో ఉంది లేకపోతే బడవగుడ హృదయంలో మీ హృదయంలోనే ఉంటుండే గూఢంగా ఉంటుంది మీరు ఒక్క పిసరు వైరాగ్యం తెచ్చుకుని ఇది నాది నాది అన్నం మానేసేయాలి ముందు మానే అన్నం మానేయాలి నాది నాది అనకూడదు అది ఉచితంగా అనాలి సముచితమైన విధిలో అనాలి ఇప్పుడు ఈ పుస్తకం వద్దంటే ఇది నాది అని అనొచ్చు సముచితంగా అనాలి అంతే తప్ప అనుచితంగా అనకూడదు అలాగే నేను నేను అనకూడదు యోగ్యమైన విధంగా నేను అన అంతే తప్ప ఒక నేను ఈ పని చేశాను దీన్ని చేసిన వాళ్ళను నేనే అని అలా ఒక పద్ధతిలో యోగ్యమైన పద్ధతిలో అనే సందర్భం ఉన్నప్పుడు అలా ఇప్పుడు పది మంది వెయిట్ చేస్తున్నారు అనుకోండి మీ పేరు పిలిచి ఆ ఇది ఎవరండి ఈ పేరు గల అని అడుగుతారు నేను అని చెప్పాలి కాబట్టి ఆ విధంగా మేము నాది అనేది బాగా డైల్యూట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రాజ్ఞ ఆత్మ అనుభవానికి వస్తూ ఉంటాడు గూఢ గూఢ అన్న దానికి అభిప్రాయం ఏమిటంటే అనుభవానికి రానివాడని కాదు బెదర్ కొట్టేసి భవించేయటం కూడా తాత్పర్యం కాదు ఇట్ రిమైన్స్ హిడెన్ ఇఫ్ యు నో కరెక్ట్లీ ఇట్ ఈస్ నాట్ హిడెన్ ఎనీ ఆ ప్రాజ్ఞుని గురించి చెప్తున్నారు అక్కడ అంతే తప్ప ఇది ప్రాజ్ఞ ప్రకరణమే కానీ మీ అవ్యక్తము అయ ప్రధానమనే దాని యొక్క ప్రకరణము కాదు ఓం ఓం నమగ